అలా లియ ప్రైజ్ చిన్నగా వాక్యం చూసుకొని మనం ముందుకు వెళ్దాము ప్రార్థన చేస్తాం కృపా సత్య సంపన్ను జీవం గల తండ్రి జీవాధిపతి సర్వనతుడా నీకెంతో వందాలేసయ్యా సర్వ సృష్టికి మూల కారు కూడా నీకు ఎంతో ఈ గడిచిన కాలం అంతా సురక్షితంగా కాపాడనైనా మీ కృపలో భద్రపరుచుకొని ఈ యొక్క మధ్య కనసంలో మీ సన్నిధిలో సమయం గడిపే కృపా భాగ్యాన్ని మాకు అనుకరించినందుక నీకెంతో వందాలేసయ్యా గొప్ప దేవ నా తండ్రి ఆ కలువరిసిల్లోనైనా మా పాపంలోని శాపంలోని రోగం నశనం భరించి మాకు బదులుగా ప్రభావ మీరు మరణించిన రక్షించుకున్నందుక నీకు ఎంతో అందాలేసయ్య గొప్ప దేవ మరణ భూస్థాపన పునరుద్వారా మమ్మల్ని సంతానంగా మార్చుకున్నారు ఆత్మీయ ఇసరాలుగా పరిశుద్ధ జనంగా మార్చుకున్నారు రాజులోని యాజక సమూహంగా మమ్మల్ని తయారు చేసుకున్నారు ప్రభావ మిల్క్ సెది మీ యొక్క మరణం ద్వారా మాకు అనుకరించిన गोपदेव आत्म संबंध में बल्चे याचिक्ध याचिक मैंने वर्णसा नी कृतज्ञता समस्त घनता महिम नी अर्पना तनि क्यों ध्यान प्रभ् మీకు నూతనమైన పరిశుధాత్మాభిషేకం పరలోక జ్ఞానం మాకు అనుగరించండి జ్ఞాన వివేకం గల ఆత్మను మాకు అనుగరించిన అయినా ఓ ప్రభా వివేచన గల ఆత్మను వాటి అన్నింటిని అర్థం చేసుకునే జ్ఞానం ఆత్మ మీకు పరిశుదాత్మ మార్గంలో గుమ్మరించి మనం ప్రార్థిష్టమైన వాక్యం మాట్లాడమని యేసు పరిశుద్ధ నామ ప్రార్థిష్టం తండ్రి ఆమె అలలుయ వేష్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాము వేసోయ గ్రంథము పదకొండవ అధ్యాయంలో నుంచి ఒక వాక్యాన్ని మనం చూస్తున్నాము ఈ వాక్యము మనం ధ్యానించిన వాక్యమే కానీ ఇక్కడ కొన్ని విషయాలు రాయబండి యషయా ముద్దు నుండి చిగురు పుట్టును ఇది మన ప్రభువుకు సంబంధించిన వాక్యం కాబట్టి మనం అర్థం చేసుకోవాలా ఇది మనకు ఏ రీతిగా ఈ వాక్యం మనకు వర్తిస్తుంది అనే విషయం యషయా ముద్దు నుండి చిగురు పుట్టును వారి వేరు వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించను చూడండి విషయ మొద్దు నుండి చిగురు పుట్టునన్నప్పుడు ఇది మన ప్రభుకు సాదృష్యం ఇది మన ప్రభుకే సాదృష్యం మొద్దు నుంచి చిగురు పుట్టడం అనేది మన ప్రభుకు సా అంటే ఫలించే కొమ్మకు సాదృష్యం అన్నట్టు ఆ విధంగా మనం అర్థం చేసుకుంటే అయితే ఇక్కడ మనం ఏం చూస్తున్నాం అంటే ఒక శిగురు శిశువు కూడా సాదృషం కాబట్టి ఆ శిశువు గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ మన ప్రభు గురించి కాబట్టి మన వంగూడ ఆయన నుంచి వచ్చిన వాళ్ళం అనేది మన జ్ఞాపకం చేసుకోవాలా యహోవ ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ ఆలోచన బలమునకు ఆధారముగా ఆత్మ తెలివిని యహోవ ఎడల బయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిల్చును ఇక్కడ మన జాగ్రత్తగా మనం పరిశీలిస్తే యహోవ ఆత్మ అన్నప్పుడు జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ అంటే నాలుగు సార్లు కనిపిస్తుంది ఇక్కడ యహోవ ఆత్మ తర్వాత జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ తర్వాత ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ తెలివిని యహోవ ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలిచాను కాబట్టి ఈ నాలుగు సార్లు ఎందుకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ విషయం అర్థం చేసుకోవాలా కాబట్టి ఇంకొక విధంగా అర్థం చేసుకుంటే ఐదు అని కూడా చెప్పవచ్చు మనం దేవుని ఆత్మ వచ్చినప్పుడు ఇవన్నీ అర్థం చేసుకోగలం అని కూడా అట్లా కూడా అర్థం చేసుకోవచ్చు మనం ఎందుకంటే పరశుదాత్మ అభిషేకం మనకు వచ్చినప్పుడు కాబట్టి ఇవన్నీ మనకు అనుగ్రహించబడతాయి అన్నట్టు వివేచన జ్ఞానము ఇవన్నీ గిఫ్ట్స్కి సంబంధించినవి ఇవన్నీ కాబట్టి దేవుని సేవలో మనం ఉన్నప్పుడు మనకు దేవుడు ఎలాంటి గిఫ్ట్స్ మనకి ఇచ్చిండో అవి ఎందుకు దేవుడు మనకి ఇచ్చాడు అనేది మనం అర్థం చేసుకోవాలి మొట్టమొదట ఏ రీతిగా మన ప్రభువు సాదృష్టం సాధుషం యొక్క ఈ చిగురు కాబట్టి ఆత్మీయ దశలో ఈ చిగురు మనకు కూడా సాధుషంగా ఉంటుంది ఎందుకంటే మనం ఆయన నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ఆయన కొమ్మ నుంచి ఆయన నిజమైన ద్రాక్ష అన్నాడు కాబట్టి తీగలు మీరన్నాడు కాబట్టి తీగ్ ద్రాక్ష వలి నుంచే తీగ రావాలా చిగురు రావాలా లేక ఫలం రావాలా కాబట్టి ఈ ఏసు ప్రభుల నుంచే మనం మనం చిగురులాగా వస్తున్నామని విషయం చెప్తున్నాడు కాబట్టి మనం ఫలించాలా అనే విషయం చెప్తున్న కాబట్టి ఇన్ని విషయాలు ఎందుకు దేవుడు చెప్తున్నంటే ఆయన ఆత్మ మన మీద ఉన్నప్పుడు ఇవన్నీ గుణగణాలు ఇవన్నీ విధానాలు మనలో ఉండాలా అనే విషయం ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది ఎందుకంటే మొట్టమొదట ఏం చెప్తున్నంటే జ్ఞానం వివేకములకు ఆధారములు ఆత్మ జ్ఞానము వివేకము ఇది చాలా ముఖ్యమైనది దేవుని జ్ఞానం అనేది మనకు చాలా ముఖ్యమైనది యశ్ ప్రభు ఆయన బైబుల్లో ఏముందంటే ఎవో ఎందు భయభక్తులు గలటే జ్ఞానములకు మూలమని ఉంది ప్రసంగి గ్రంథం సామెతల గ్రంథాలు మనం చూస్తాం వాక్యం అది కాబట్టి ఆయన ఎందు భయభక్తులు గల జీవితం ఉన్న వాడికి జ్ఞానం ఎందుకంటే దేవుని భయము జ్ఞానానికి మూలం కాబట్టి భయం ఆయన వాక్యానికి భయపడే వాళ్ళు ఆయన జ్ఞానాన్ని అనుసరించి వాళ్ళు ఎప్పుడు కూడా తప్పిపోరు అన్నట్టు ఈ లోకంలో ఎంతో జ్ఞానులు ఉన్నారు కదా ఎంతోమంది జ్ఞానులున్నారు గొప్ప వంశంలో ఉన్న వాళ్ళు ఉన్నారు ఏమో పేరు ప్రఖ్యాతులు కాల్చిన వాళ్ళు ఉన్నారు కానీ అందరూన్నా కానీ దేవుడు వాళ్ళందరిని పక్కన పెట్టి దేనికి పనికిరాని మనవల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు ఈ ఈ లోకపరమైన జ్ఞానులను వెరివారికి చేసినకు జ్ఞానం లేని వాళ్ళని బుద్ధిలు పనికిరాని వాళ్ళని దేనికి పనికిరాని మనవల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు ఈ లోకపరమైన జ్ఞానులకు సిగ్గు కలిగించడానికి ఎందుకంటే ఈ లోకపరమైన జ్ఞానం అది దయ్యాల జ్ఞానం అనేది బైబిల్లో రాయబడింది యాకబ్రేషన్ పత్రికలో కాబట్టి ఈ లోకపరమైన జ్ఞానం మనుషులకి నాశనాన్ని నడిపిస్తూ ఉంటుంది ఆ జ్ఞానంతో వాళ్ళు ఏం చేస్తారంటే ఎన్నో విధాలుగా మనుషులు మోసగిస్తారు అది చాలా తెలివిగాలవాడి జ్ఞానవంతుడు అని చెప్పి వాడి నుంచి ఐడియాస్ తీసుకొని రకరకాలుగా వాళ్ళ స్వార్థానికి వాడుకుంటూ ఈ లోక పరమైన వాటిలో వాళ్ళు ఉంటారు తెలియకుండానే వాళ్ళు మోసగింపబడుతూ ఉంటున్నట్టు అది ప్రకృతి సంబంధమైన జ్ఞానం కాబట్టి మన ఇక్కడ మనం చూస్తుంది ఆత్మ వివేకములు గల జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ అంట జ్ఞానానికి వివేకానికి ఆధారము దేవుని ఆత్మ దేవుని ఆత్మ ఉన్నప్పుడే జ్ఞానం ఉంటుంది వివేకం ఉంటుంది వాటికి ఆధారమే దేవుని ఆత్మ అన్నప్పుడు ఇది మనం అర్థం చేసుకోవాలి దేవుని ఆత్మ లేకపోతే నీకు జ్ఞానం ఉండదు ఆయన ఆత్మ లేకుంటే నీకు వివేకం ఉండదు అన్నట్టు కాబట్టి ఏది జ్ఞానం ఏదు దేవుని సంబంధమైంది ఏదో దేవుని సంబంధం కాదు అనే జ్ఞానం మనకు అవసరం ఈ లోకంలో ఈ లోకంలో మనం ఎట్లా జీవించాలనే జ్ఞానం కూడా మనకు అవసరం చెప్పిన ప్రతి వాక్యాన్ని ఇది దేవునించి కలిగిందా లేకుంటే దయ్యం నుంచి కలిగిందా అనేది చెప్పేది కూడా ఒక వివేకం వివేచించ వివేచించడం అన్నట్టు ఎందుకంటే ఈ లోకంలో ఎంతో జ్ఞానవంతులు ఉన్నారు కదా గొప్ప వంశములు ఉన్నారు కానీ ఎంత మనుషులు ఎదుట మనం చూస్తే కొన్ని ప్రాంతాల్లో చూస్తే ఎంత తెలివిగా మాట్లాడుతుంట ఎంత జ్ఞానం ఉంది వీలుకని అనుకుంటారు కాబట్టి దేవుని సేవకులు కూడా ఇంత జ్ఞానంగా కనిపిస్తూ కానీ అది మోసాగి నడిపిస్తాడు అన్నట్టు కాబట్టి అందుకు మనం ప్రతి క్షణము మనం పరిశీలించాలా అది దేవునికి సంబంధించినదా లేకుంటే ఎక్కడి నుంచి వస్తుంది అది అనేది మన వివేచన మనకు అవసరం అన్నట్టు ఎందుకు ఇన్నిసార్లు ఆ వాక్యం జ్ఞాపనం చేసుకున్నప్పుడు అవ్వన్నప్పుడు ఈ లోకంలో జ్ఞానవంతులు ఉన్నారు కానీ వాళ్ళు అలా అలాంటి జ్ఞానులు ఎక్కడ పోయినా కూడా చూస్తాం చూడండి జ్ఞానం వల్ల వాళ్ళు చేడు తెచ్చుకున్నారు చాలామంది కాబట్టి జ్ఞానవంతుడు ఎట్లా విషయం మనకి అర్థం చేసుకోవాలి కాబట్టి జ్ఞానం వివేకములకు ఆధారముగా ఆత్మ వివేకం అన్నప్పుడు ప్రతిదీ మనం వివేచించాలా ప్రతిదీ మనం వివేచించాల కాబట్టి ఇది ఎందుకు చెప్తుందంటే ఇది కేవలం దేవునికి ఆత్మ ఉన్నప్పుడే ఇవన్నీ మనకి రిలీజ్ అయితే ఇది మొట్టమొదటి మనం గ్రహించాలా లేకపోతే ఖచ్చితంగా ఏది ఏది దేవుని జ్ఞానము ఏది వివేకం అంటే ఏది ఇది నిజమైనది ఇది నిజంగా ప్రబోధించగలిగిందా లేదా అనేది తెలుసుకోలేదు చూడండి వివేకమునకు ఆధారముగా ఆత్మ కాబట్టి పత్తిది దేవుని ఆత్మ మీదనే ఆధారపడి ఉంటుంది అని విషయం చెప్తున్నాడు అక్కడ అందుకంటే ఆయన ఆత్మ లేకపోతే ఈ లోకం ఈ మోసకరమైన లోకంలో మనం జీవించలేము అన్నీ మనం గుడ్డిగా నమ్మేస్తూ ఉంటాం కదా అన్ని ఎవరెంత బాగా చెప్పినా మంచిగా నమ్ముతూ ఉంటాం కానీ తదుకది మనం మోసగించబడతా ఉంటున్నట్టు కాబట్టి ఎందుసార్లు ఎందుకు దేవుడి విషయం చెప్పాడంటే ఇదంతా మోసపో ఇది ఫాల్స్ ఇది అంతా పడిపోయిన లోకం ఇదంతా ఇదంతా పడిపోయిన లోకం కాబట్టి పరిశుద్ధాత్మ అనే దేవుడు ఎందుకు మనకి ఇచ్చిన అంటే ఆయన ఆత్మ లేకుంటే మనం ప్రకృతి సంబంధంగా జీవిస్తూ ఉంటే ఈ లోకంలో చిక్కబడతాం దేవుని ఆత్మ మనలో ఉంటే ఏమైందంటే మనం మోసపోమన్నట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత దేవుని హృదయం మన మన ప్రభు మన హృదయంలో ఉంటే మన సమస్తం తేడగక మనకు అనిపిస్తారు ఏది మోసము ఏది అబద్ధము అనేది మనం తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఎందుకు ప్రభు ఈ మాట చెప్తానంటే జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ ఆలోచన తర్వాత బలము ఆలోచనకి బలానికి ఆధారముగా ఆత్మ అంటే ఈ ఆధారము ఆధారమని ఎందుకు చెప్తున్నా అంటే దేవుని ఆత్మ తప్ప మనకి ఏ ఆధారం లేదు దేవుడు తప్ప మనకి ఆధారం లేదు అటు చెప్తే ఇంకా బాగుంటది ఎందుకంటే ఈ లోకంలో మనం దేని మీద ఆధారపడాలన్నా కానీ ఎంతో ఈ లోకం మనం చూస్తే ఎన్నోటి వేటి మీద మనం ఆధారపడి జీవిస్తూ ఉంటాం కదా కాబట్టి ప్రతి ఆధార దేని మీద ఉన్నా కానీ దేవుని ఆత్మ సాయం లేకపోతే ఖచ్చితంగా మనం మోసపోతామంటాం చూడండి ఎందుకంటే అవి దేవుడు ఆత్మ ద్వారా అనుగ్రహించబడతా ఉంటాయి ఎందుకు ఆధారపడాలి మనం ఎందుకంటే ఈ లోకంలో అంతా మోసకరమైన జీవితం కదా కాబట్టి దుష్టుడు అనేక విధాలుగా మనుషులు వాడు వెలుగుదూత రూపం వేసి మనుషులు మోసగిస్తున్నాడు దేవుని సేవకులు వేషం వేసుకుని వాడు ఈ లోకంలో మనుషుల్ని ఎంతో మంది లోకంలో కానీ వాళ్ళు అనుకుంటున్నారు నేను దేవుని సేవన చేస్తున్నాను అనుకుంటున్నారు వాళ్ళు కాబట్టి వాళ్ళు కూడా ఏసువాడు ప్రకటిస్తారని చెప్పి అనుకున్నారు కానీ బైబుల్లో ఉంది మరొక ఏసుని వాళ్ళు ప్రకటిస్తున్నారు అని కాబట్టి వాటి వెలుగుదూతా కాబట్టి పౌలు అంటాడు తంతులు మనం ఎరగని వాళ్ళని కాదంటాడు పౌలు కాబట్టి ప్రతిదీ మనం దుష్టును వాడి పన్నాగాలు వాడి విధానాలు ఎందుకు మనం తెలుసుకోకపోతే ఖచ్చితంగా మోసపోతాం అందుకు దేవుడు తన ఆత్మ మనకు అనుగ్రించాడు ఆ ఆత్మని మనకు తేటగా కనిపిస్తాడు అన్ని సమస్తం బయలుపరుస్తూ ఉంటాడు దేవుని ఆత్మ లేకుంటే ఆయన ఆయన ఆత్మ మీద ఆధారపడకపోతే అందుకే మన స్వబుద్ధి మీద మనం ఎప్పుడు ఆధారపడద్దు నా పూర్ణ హృదయంతో దేవాన్ని నీ మీద విశ్వాసం నా ప్రవర్తన అంతట్లో నీకు అధికారంగా నేను కాబట్టి బలము కూడా దేవుని శక్తి నుంచే రావాల కాబట్టి పరిశుధాత్మ వచ్చినప్పుడు మీరు శక్తిని అంది అంటే ఆయన బలం ప్రతి బలము దేవుని ఆత్మ ద్వారా కదా ఆయన ఆత్మశక్తి బలం లేకపోతే యేసు ప్రభు ఆయన అరణ్యంలో నలభైదేళ్ళు శోధింపబడిన తర్వాత లూకాసువార్తలు ఉంటుంది నాలుగుదే పదమూడు వచ్చి ఆయన ఆత్మ బలముతో గలలియా ఆ గలలియ ప్రాంతానికి సముద్ర తీరానికి వచ్చిందంట ఆయన అప్పుడు ఆయన ప్రార్థన చేసి సువార్త చెప్తుంటే దయ్యాలు పడిపోయిన ఎంతో మంది రోగులు స్వస్థత ఆత్మ బలంతో అని తిరిగి వచ్చింది ఇక్కడ కూడా అదే విషయం మనకు కనిపిస్తా ఉంది ఇక్కడ కాబట్టి దేవుని ఆత్మ ఉన్నప్పుడే నీకు బలవంతుడు ఆయన ఆత్మలో మనం బలపడాలా అనే విషయం మన జ్ఞాపకం చేస్తుండడు లేకపోతే మనం ఖచ్చితంగా మోసపోతూ ఉన్నట్టు కాబట్టి ఆధారం ఆత్మ తెలివిని తర్వాత యహోవా భయ యహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును కాబట్టి ఇది మన ప్రభు సంబంధించిన వాక్యం ఈ రోజు మన ఆత్మీయ దశలో మనం అర్థం చేసుకుంటే అన్నింటిలో జ్ఞానము తర్వాత తెలివి వివేకము తర్వాత ఏ దేవ భయభక్తులు కాబట్టి బలము ఆలోచన ఇవన్నీ అన్నిటికీ ఆధారము దేవుని ఆత్మ ఆయన ఆలోచన కట్ట తన్ని బలమైన దేవుడు అని మనం చూస్తాం మనం కాబట్టి ఇవన్నీ ఆ మనుషుల్లో సంబంధించిన ఆత్మ అంటే దేవుని ఆత్మని ఇవన్నీ ఇస్తుంది మనకని అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాబట్టి మనం ఏ ఆత్మతో మనం నింపబడ్డప్పుడు ఇవన్నీ మనకు అనుగ్రహించబడతాయి ఇదొక అభిషేకం అన్నట్టు చూడండి ఫైవ్ ఫోల్డ్ మినిస్టర్ అని ఐదు రకాల పరిచయాలు ఎట్లా ఇక్కడ కూడా అట్లనే మనం చూస్తాం కదా ఇవి కూడా అట్లనే నేను చూసిన నిన్న మనం చూసిన మొన్న చూపించిన వాక్యం చూడండి లోక శువార్త నాలుగు అధ్యయనం పద్దెనిమిది వచ్చినంలో చూడండి నాలుగు రకాల చూడండి బీదలకు శువార్త ప్రకటించడం గుడ్డి వారిని తర్వాత నలిగిన వారిని బోధాష్టం తర్వాత చూడండి నాలుగు ఐదు విషయాలు చెప్తాయి తర్వాత తర్వాత గుడ్డివారి బీద బీదలకు శుభార్త ప్రకటించడం గుడ్డివారి తర్వాత నలిగిన వారిని బలప్రష్టకు ప్రముఖ హిస్త ప్రకటించటకును తర్వాత నాలుగో విషయం ఏంటంటే చూడండి చూడండి ఒకసారి లోకాస్త వార్తలో నాలుగో అధ్యాయంలో ఉంటుంది వాక్యము పద్దెనిమిది వచ్చినంలో ఉంటుంది చూడండి బీదలకు శువార్త ప్రకటించటము తర్వాత చూడండి చరలో ఉన్న వాళ్ళు నాలుగోది చూడండి మొదట బీదలకు శువార్త ప్రకటించటము తర్వాత చెర్రలో ఉన్న వాళ్ళకు చేయటము తర్వాత మూడవది గుడ్డు వారికి చూపు గుడ్డు వారి చూపు రప్పించటము తర్వాత చూడండి నలిగిన వాళ్ళు విడిపించటం నాలుగవది ఐదోది ప్రభు ఇతర వస్తువులను ప్రకటించడం ఐదు చూడండి ఐదు విషయాలు ఉన్నాయి అక్కడ కాబట్టి ఇక్కడ కూడా మనం అసలనే చూస్తాం ఇవి కూడా కాబట్టి ఐదు రకాల అభిషేకం అన్ని మనం అక్కడ చూసిన వాక్యం అక్కడ కాబట్టి ఇవన్నీ మనలో ఉండాలా ప్రతిదానికి నీకు ఆలోచన ఆయన అభిషేకం నీకు అవసరం ఎందుకంటే ఆలోచన కూడా దేవుని ఆత్మ కాబట్టి ఆలోచన ఆయన ఆత్మకు అనుకూలంగా నడుస్తుందా నీ బలము ఆయన ఆయన ఇచ్చిందేనా లేక ఈ లోకపరమైన బలం దిసి మనం గర్విస్తనమా చూడండి ఆయన ఆయన ఎందు భయభక్తులు గల జీవితం నిజంగా ఆయన భయభక్తులు గల జీవితం ఉంటే ఆయన ఆత్మ అనుసరించి నడుచుకుంటున్నామా ఆయన ఆయన చెప్పిన మార్గం నడుచుకుంటున్నామా ఆయన మార్గం ఆయన శాసనాలను మనం భయంతో నడుచుకుంటున్నామా ఇవన్నీ ఆత్మకే సాధుష్టం ఆత్మ సంబంధమైన వాడు అట్టనే జీవిస్తున్నట్టు అన్నిటిని అర్థం చేసుకుని జీవిస్తాడు కాబట్టి మనం కూడా అంతే ఈ లోకంలో అట్ని మనం ఉండాలనే విషయం చెప్తున్నా అక్కడ చూడండి కాబట్టి యహోభయం యహోవ భయం అతనికి ఇంపైైన సువాసనగా ఉండను కాబట్టి యహోవ భయము అంటే దేవుని భయం దేవుని భయానికి ఇంపైన సువాసనలాగా చూడండి ఇవి ఈ నాలుగు విషయాలు ఎందుకు మనం చెప్తాము అంటే చూడండి అందుకే ఈ ఈ లోకంలో ఇవన్నీ మనుషులకు తెలియదు చూడండి జ్ఞానము వివేకము అసలైన జ్ఞానము బైబుల్లో ఉంది అందుకే యాకవ్రశ పత్రికలో యాకో వంటడు ప్రకృతి సంబంధమైన జ్ఞానము దయ్యాల జ్ఞానము అని ఉంది వాక్యం కాబట్టి పైనుండి వచ్చే జ్ఞానం ఇది ఇది అది భూసంబంధమైన జ్ఞానం ప్రకృతి సంబంధమైన భూ సంబంధమైన జ్ఞానం అది దయ్యముల జ్ఞానం చూడండి కాబట్టి ఇక్కడ మనం చూసింది పైనుంచి వచ్చే జ్ఞానము సమాధానమైనది పవిత్రమైన జ్ఞానం అది కాబట్టి ఎందుకు జ్ఞానం గురించి మనం మాట్లాడుతున్నాం అంటే చూడండి దేవుని బిడలి మనుషులు ఎట్లా నచించిపోతారు అంటే జ్ఞానం లేకుండా వచ్చే గ్రంథంలో మనం చూస్తాం ఆరోగ్యంలో నా ప్రజలు ఎందుకు నశించుకోరంటే జ్ఞానం లేక నచ్చిపోయిన నశించిపోయినారు మరి జ్ఞానం లేకపోతే అంటే జ్ఞానం లేదా జ్ఞానం లేకుండా ఉందా బైబుల్లో ఎంతో జ్ఞానం ఉంది కదా ఏసు ప్రభు తెలుసుకోవటమే జ్ఞానం చూడండి ప్రభు లేకుండా నీకు సమీపంగా లేడా చూడండి కాబట్టి ఎందుకు నశించిపోతానంటే ప్రభు సమీపంగా ఉన్నప్పుడు ప్రభుని దగ్గరికి తీసుకుంటలేరు వాళ్ళు ఆయన యహోవ మీకు దొరుకు కాలం ఆయన వెతక ఆయన సమీపంగా ఉండగా ఆయన వెతకమన్నాడు వాక్యం చెప్తుంది కాబట్టి ఇప్పుడు ఆయన దొరుకుతున్నాడు మనకి ప్రతి రోజు మనం ఆయన సందిలో మనం ఆయన సందిలో మనం సమయం గడిపినప్పుడు ఆయన మన మధ్య దిగొస్తున్నాడు ఆయన మహిమ పొందుతున్నాడు మన హృదయాల్లో ఉంటున్నాడు ఆయన మహిమ పొందుతున్నాడు ఆయన ఆరాధిస్తున్నాం స్థుతిస్తున్నాం ఆయన స్వరం మనం వింటున్నాం ప్రతి రోజు మనం కాబట్టి ఆయన దొరుకు కాలంలో మనం వెతకాల ఆయన దొరుకుతున్నాడు ఇప్పుడు కాదు ఆ సమయంలో మనం వెతుక్కోవాలా ఆయన నుంచి అన్ని పొందుకోవాలా ఆయన ఆత్మ ఎన్ని విషయాల్లో మనకి అవగాహన కల్పిస్తుంది ఆధారపడి లాగా చేస్తుంది దేవుని ఆత్మ అనే ఇవన్నీ ఆధారపడతాం మనం చూడండి ఆయన ఆత్మ లేకుంటే ఎన్న ఆలోచనలు పెడితే ఉంది ఎంత తలంపులు పెడితే ఉంది అవన్నీ నాశనానికి మంచి ఆలోచనలు పనికిరాకుండా పోతాయి కానీ అవి ఆత్మీయమైన విధానాలు కదా అర్థం దేవుని ఆత్మ ఇచ్చేడు మన ప్రభు మీద ఎందుకు ఆయన అభిషేకం ఇచ్చిండు తండ్రి అంటే ఒక ఒక కుమారు లాగా లోకంలో వచ్చినప్పుడు కుమారులాగా ఆయన మీద అంటే ఆత్మ ఉంది కాబట్టి ఈ రోజు నీ మీద నా మీద కూడా అలాంటి ఆత్మ ఉందా అది మనం పరిశీలించుకోవాలా ఈ వాక్యం చదువుతున్నప్పుడు ప్రభు నాకు ఇలాంటి ఈ రీతిగా ప్రభావ నేను కూడా ఇట్లా ఉండాల ప్రవ్వ అలాంటి అభిషేకం నాకు ఈ ప్రావ్వా అనే ప్రార్థన మనకి ఎంతో అవసరం మనకి ఎందుకంటే లేకుంటే ఖచ్చితంగా మనం మోసపోతాం ఆయన కొరకు జీవించలేం ఆయన ఆత్మ లేకుంటే ఒక క్షణం కూడా మనం ఈ లోకంలో జీవించలేం ఎందుకంటే దుష్టుడు ఆయన ఆత్మ అంటే దేవుడు లేకపోతే ఖచ్చితంగా దయ్యం వస్తుంది అన్నట్టు మనల్ని ఏ రీతిగా శోధనలో పడేయడానికి కూడా ఉండడు రెడీగా అందుకే ఆయన అభిషేకం మనం పొందుకున్నప్పుడు మనం ఎప్పుడు కూడా పాపంలో పడవు అన్నిటి వివేచిస్తామన్నట్టు కాబట్టి దేవుని ఆత్మ మీద ఆధారపడి ప్రవ్వా నీ ఆత్మతో నన్ను నడిపించు ప్రవ్వా ఈ లోకంలో నేను ఎట్లా జీవించాలా ఇప్పుడు నేను వెళ్తున్నా నీ ఆత్మతో నడిపించు ఎక్కడ మోసపోకుండా సాయపడి ప్రవ్వా అనే విషయం మనకు అప్పుడో దేవుని మీద ఆధారపడతా అన్నట్టు ఇది విధానం ప్రతి ఆలోచన వేస్తున్నావా ప్రవ్వా ఈ ఆలోచన నీకు అనుకూలంగా ఉందా తండ్రి నీ ఆత్మకు నన్ను సమర్పించుకుంటున్నా నీ ఆలోచనతో నన్ను నడిపించు నీ బలం ఇప్పుడు నాకు అవసరం ప్రవ్వాత్రుని ఎదిరించాలంటే నాకు బలం ఈ శ్రమంలో ఈ సోదరులో నాకు బలం అవసరం తండ్రి నీ బలం నాకు అనుగ్రహించి ప్రావు అని మన ఆయన మీద ఆధారపడదు అప్పుడు ఆయన ఆత్మ బలం ఆయన శక్తి మన మీదకి వస్తూ ఉంటుంది అందుకే పోవాలంటే నేను ఎప్పుడు బలహీన అప్పుడే బలవంతుడు నా కృప నీకు తోడుగా చాలంటాడు చూడండి కాబట్టి ఆయన కృప మనకి ఎప్పుడు తోడుగా ఉంటుంది కాబట్టి ఈ విషయం మనం ఎందుకు మాట్లాడుతున్నప్పుడు చూడండి మనుషులకు ఇవన్నీ తెలియదు ఇవన్నీ అర్థం చేసుకోలేరు ఎందుకంటే వాటి భావము వాటి విధానము తెలియదు ఈరోజు ప్రపంచం అంతా ఎంత భయంకరంగా మనుషులు మోస మోసపోతున్నారంటే చాలా భయంకరంగా మోసపోతున్నారు కదా చూడండి అవి ఉరిలాగా వాళ్ళకి ఉరిలాగా వాళ్ళు పడుతున్న వాళ్ళు ఆ రీతిగా భయంకరంగా చూడండి అయితే చూడండి మనం ఎట్లా మాట్లాడాలా అనే విషయం చూడండి ప్రసంగి గ్రంథంలో నుంచి ఒక వాక్యం చూసినప్పుడు ఎనిమిదవ అధ్యాయంలో జ్ఞానులతో సమాన్యంగా వాళ్ళు ఎవరు జరుగు వాటి భావములు ఎరిగిన వారెవరు మనుషుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్వి నేర్చును దాని వలన వారి మూటతనం మార్చబడును ఇది మనం అర్థం చేసుకోవాలా చూడండి జ్ఞానులతో సామాన్యంగా వారెవరు అంటే దేవుని జ్ఞానులు బైబుల్లో ఎంతమంది జ్ఞానవంతులు ఉన్నారు ప్రభు కాబట్టి చూడండి చూడండి మనం దాని విషయంలో మనం చూసినప్పుడు ఆ కల్దీల దేశంలో ఎంతమంది జ్ఞానులు ఉన్నారు కదా ఎంతమంది జ్ఞానులు ఉన్నారు దావిది కూడా జ్ఞానవంతుడే కానీ ఈ లోకంలో కూడా జ్ఞానం జ్ఞానం గల వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో ఎంతో ఉన్నారు కానీ ధాన్యలు కూడా జ్ఞానం ఉంది కాబట్టి ఈ జ్ఞానం ఎట్లా ఉంది వాళ్ళ జ్ఞానం ఎట్లా ఉంది చూడండి వాళ్ళ కాలంలో ఆ కల్దీల్లో జ్ఞానవంతులు ఉన్నారు ధాన్యలు అంటాన్యాలు లాంటి వాడు అక్కడ లేకపోతే ఎందుకంటే ఆ బబులోనికి చెరకొని పోయిన ఇస్రాల్ ప్రజల్లో బబులోనికి చెరకొని అక్కడ దేవుడు తీసుకెళ్ళి పెట్టి అక్కడ ఎందుకంటే బబులో చెరలో ఉన్నప్పుడు ఇస్తాల్ ప్రజలు బబులోని ఉన్నప్పుడు ఆయన బిడల దగ్గర దేవుడు ధాన్యుల్ని ఒక ప్రవక్తలాగా పెట్టిన అక్కడ లేకపోతే ఏమైతుందంటే ధాన్య లాంటి వాడు లేకపోతే అప్పుడు ఏమైతుందంటే ఆ కల్దీలో ఉన్న వాళ్ళ జ్ఞానం మీద ఆధారపడి ఇస్తాల్ ప్రజలు ఇంకా అక్కడ అందుకు ప్రతి స్థలంలో ప్రతి ప్రాంతంలో దేవుని భక్తు వాళ్ళు దేవుని బిడలు పెడతారు దేవుడు అక్కడ ఎందుకంటే పక్తి సంబంధించిన జ్ఞానం వాళ్ళు సూచనలు చూసి వాళ్ళు అదికొని చేసేవాళ్ళు కానీ అది పనికిరాని జ్ఞానం అన్నట్టు కాబట్టి వాటి భావం చెప్పాలి చెప్పినరా రాజుకు కళ వచ్చినప్పుడు దానిలకు చెప్పకముందు జ్ఞానులకు చెప్పిండ్రు కల్దీలో ఉన్న జ్ఞానులు అందరిని రాజు ఒక కళ వచ్చింది నాకని దాని భావం చెప్పగలవాళ్ళు ఎవరైనా చెప్పి కల్దీలో ఉన్న జ్ఞానవంతులు పిలిస్తే ఎవ్వరు చెప్పలేకపోయినారు ఆ కళో చెప్పు మేము వాటి భావం చెప్పన్నారు కానీ కళ చెప్తే భావం చెప్పేది ఎవరైనా చెప్తారు కదా కానీ నువ్వు కళ చెప్పకుండా దాని భావం చెప్పాలా కానీ దానిలో చెప్పగలినా లేదా చూడండి అందుకు మనం అర్థం చేసుకోవాలా అంటే దానిలో ఉన్న దేవుని ఆత్మ అది జ్ఞానము వివేకములకు ఆధారముగా ఆత్మ దేవుని ఆత్మ అంతగా బయలుపరుస్తాను ఎందుకంటే ఆ కళ ఇచ్చిన దేవుడే కదా కాబట్టి దేవుని ఇచ్చిన ఆత్మ దేవుని వాళ్ళు కలిగిన దేవుని దేవుని సంగతులు దేవుని ఆత్మకే దప్ప ఇంక ఎవరు తెలియ ప్రకృతి సంబంధంకి ఎట్లా తెలుస్తుంది వాళ్ళు ఉన్నది దయ్యాల జ్ఞానం కల్దీలో దుష్టుని జ్ఞానం అదంతా దాంతో వాళ్ళు ఎంతగానో పరిశీలించు కానీ జ్ఞానవంతం లాగా చూపించుకున్నారు అక్కడ కానీ చెప్పలేకపోయినారు కళాభావం కానీ దాని చెప్పగలిగినట్టు ఇది మనం అర్థం చేసుకోవాలి ఈ లోకంలో దేవుడి ఈ లోకంలో ఇది కూడా బబులోనే కదా ఇప్పుడు మనం బబులోన్ లో ఉన్నాం ఉన్నప్పుడు ఎన్నో విషయాలు జరుగుతున్నాయి ఇక్కడ సంభవింపు ఏం జరగబోతుందో కూడా అవన్నీ జరగబోతున్నాయి ఆ ప్రవచనీ నెరవేడుతున్నాయి కానీ మనుషులు వాటిని గ్రహించలేక ఆ దేవుని జ్ఞానాన్ని విడిచిపెట్టేసి ప్రకృతి సంబంధాలు ఆధారపడి ఏదేదో మానవ ప్రయత్నాలు చేసుకుంటూ కాలాన్ని గడిపేస్తూ ఉన్నారు క్రైస్తవులు సైతం ఆ కానీ ఆ రోజు ధాన్యాన్ని ఎట్లా బబులోను ఈ రోజు నిండు నాన్ను కూడా మనందరూ అట్లా పెట్టిండే ఇది ఒక బబులోను ఈ బబులోన్లో ఎంతో మంది దేవుడు మనల్ని పెట్టి ఈ కాలానికి కాబట్టి ఆ బబులోన్ నుంచి చెరం నుంచి ఆ జ్ఞానం నుంచి మనం ఏం చేయాలా వాళ్ళని బయట తీసుకొని రావాలా క్రైస్తవ జీవితంలో దేవుడు అందుకు పెట్టిన మనల్ని ఈ లోకంలో ఇది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా దాని చెప్పగలని ఆ కళాభావం దానియుడికి అది బయలుపరచబడింది ఆయన ప్రార్థన చేసి దేవుడిని అడిగినప్పుడు దేవుడు బయలుపరిచిండు అక్కడ దానిని ఉన్నత స్థితులు లేవనెత్తం చూడండి కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలా ఈ లోకంలో మనం చూసినప్పుడు ఈ లోకం అంతా కనిపిస్తా ఉంది కాబట్టి దేవుని బిడలో ఆయన ఆయన జరగబోయే వాటిని బయలుపరిచే దేవుడు ఆయన కాబట్టి ఇక్కడుంది జ్ఞానులతో సామాన్లైన వారు ఎవరంటే ఎక్కడ ఎలాంటి జ్ఞానుల గురించి మాట్లాడుతున్న అక్కడ ప్రభు తప్ప ఎవరు జ్ఞానం ఆయన అనంత జ్ఞాని ఆయన జ్ఞానం ఆయన ఆత్మ ద్వారా మనకు అన్ని అనుగ్రహించబడతా ఉన్నాయి కాబట్టి దేవుని ఆత్మ మనకి ఎంత అవసరమో ఆయన అభిషేకం లేకపోతే ఈ లోకంలో ఖచ్చితంగా మనం మోసపోతాం ఖచ్చితంగా మోసపోతాం అనేకులు మోసగించబడరా అందుకే వాడు సైంతాన్నో వాడు వెలుగుదూతతో రూపం వేసుకున్నాడు వెలుగుదూతతో ధరించుకున్నాడు వాడు కాబట్టి అనేకులు మోసపోతున్నారు క్రైస్తవులు అంతా కాబట్టి మనం మటుకు మోసపోవడానికి వీలు లేదు మోసములు ఉన్న వారిని మనం తీసుకొని రావాలా కాబట్టి ఇక్కడ ఏం చెప్తుందంటే జరుగు వాటి భావము ఎరిగిన వారెవరు ఏం జరగబోతుందో ఎవరికన్నా తెలుసా కాబట్టి వాటి భావము ఎరిగిన వాళ్ళు అంటే ఈ లోకంలో ఎంతోమంది జ్ఞానవంతులు ఉన్నారు కదా అందరు తెలుసుకు కానీ కొంతమంది తెలుసుకుంటారంట కాబట్టి వాటి భావం తెలిసిన వాళ్ళు మనుషుల జ్ఞానం వల్ల వారి ముఖములకు తేజస్ ఇచ్చను దానివల్ల వారి మూడు తరం మార్చబడును అంటే జ్ఞానం వల్ల మనుషులు మూడు తరం మార్చబడుతుందంట చూడండి అంటే మూడు జ్ఞానం అంటే వెలుగు దేవుని జ్ఞానం అంటే వెలుగు ఆయన వెలుగు వల్ల మనుషులు ముఖము మార్చబడుతుందంట చూడండి అంటే దేవుని జ్ఞానం ఎంత గొప్పది ఇది మనం అర్థం చేసుకోవాలా జ్ఞాన వివేకం ఆత్మ తెలివి పుట్టించిన ఆత్మ వివేకం గల ఆత్మ బలముకు ఆధారముగా ఆత్మ ఆలోచన బలము కలిగిన ఆత్మ కాబట్టి ఈ ఆయన ఆత్మ అన్నిటికీ మనకు అవసరం ఆయన అభిషేకం అన్నిటికీ అవసరం అన్నట్టు కాబట్టి నీ తలంపులు నీ ఆలోచన సమస్తం ఆయన ఆత్మకు సమర్పించుకోవాలా ప్రవ నీ అభిషేకించు ప్రవ అనే ప్రార్థన మనకి ఎంతో అవసరం కదా కాబట్టి మనుషులు మూడు అది మార్చబడుతుంది చూడండి ఏసవ కూడా జరగబోయేది కూడా ఏ సమకు చూపించిండు అక్కడ దేవుడు ఏ సభకు అక్కడ ఫారో కళా వచ్చినప్పుడు ఆయన చూపించిండు కాబట్టి ఆయన ఆయనకు బయలుపరచబడింది ఆ రీతిగా కానీ అక్కడ కూడా ఎంతమంది ఉన్నారు కదా చూడండి ఎందుకు ఈ విషయం మనకు బయలుపరచబడుతుంది మనం మనం మనం అంటే దేవుని జ్ఞానం మనం పొందుకున్నప్పుడు సమస్త మనకి తెలుసుకోగలం ఏం జరగబోతుంది ఆయన ఆత్మ మనకు బయలుపరుస్తూ ఉంటాడు అప్పుడు మనుషులు ఏం చేస్తామంటే వాళ్ళ అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి నడిపిస్తాం అస్సలైన జ్ఞానం అది కాదు ఏ స్థుప్రభం తెలుసుకోవటం అస్సలైన జ్ఞానం మరి ఇంతకాలం ఏం తెలుసుకున్నారు మరొక ఏస్తునే కదా వాళ్ళు తెలుసుకున్నారు మరొక ఆత్మను పొందుకున్నారు వాళ్ళు అందుకు ఈ లోకార్థంగా జీవిస్తూ ఉంటారు కాబట్టి మనం అర్థం చేసుకోవాలా చూడండి వాటి భావం మనం గ్రహించాలా అనే విషయం తప్ప దేవుని ఆత్మ కలిగిన వాడు తప్పెవరు కూడా కనుగొనలేండి చూడండి అజ్ఞానంలో ఉన్న వాళ్ళు ఈ లోకంలో ఎంతోమంది అజ్ఞానంలో ఉన్న వాళ్ళ నశించిపోయే వాళ్ళు లోకంలో జ్ఞానం లేక నా ప్రజలు ఎందుకు నశించిపోతారు అంటే జ్ఞానం లేక నశిపో నశించిపోతున్నారు మరి నశించిపోయే వాళ్ళకి ఒక్కడైనా జ్ఞానవంతులు ఉండాలి కదా చూడండి ఏడో వచ్చినంలో ప్రతి సంగతి విమర్శించే సమయం ఏర్పడి ఉన్నది లేని ఏడల మనుషులు చేహు భారమగును సంభవింపబోనది నదులకు తెలియదు అది ఎలాగో సంభవించిందో వారికి తెలియజేయవారు ఎవరు ఖచ్చితంగా మనం తెలియజేయాలి కదా ఖచ్చితంగా మనం తెలియజేయాలా సంభవింపు బాగున్నది నరులకు తెలియదు అంట మనుషులకు తెలియదు ఈ లోకంలో ఏం జరగబోతున్న కూడా మనుషులకు తెలియదు చూడండి మనం ఈ లోకంలో జీవిస్తున్నాము తిన్నాము ఈ లోకంలో ఉన్నాము సంపాదించుకున్నాము అంత తర్వాత మా కాలం ముగించింది అయిపోయింది నా కొడుకులో నాకు మాకు అన్ని సంపాదించి పెట్టిన అయిపోయిందని ఇక నా కాలం ముగించింది నేను ఏదో గొప్ప పని చేసినట్టు ఏదో సాధించినట్టు అన్ని సమకూర్చి పెట్టిన ఆస్తి అంతస్తులు అన్ని ఇక వాళ్ళు మంచి గొత్తురు నా కాలం మేము ముగించుకోనని ఈ దా ఈ రీతిగా మనుషులు జీవిస్తూ కదా ఈ లోకంలో వాళ్ళకి మంచి డబ్బు ధనం అంతా బాగుంది అన్ని బాగుందని చెప్పి నీ డబ్బు ధనము నీ ప్రాణాన్ని రక్షిస్తగలదా నీ ఆత్మను రక్షించగలదా అది తెలియదు మనుషులకి అజ్ఞానం అన్నట్టు అజ్ఞానంగా జీవిస్తున్నారు ఈ లోకంలో ఒక విధంగా మరి మీరు జ్ఞానంగా మీరు అజ్ఞానం కలక జ్ఞానంగా నడుచుకోమని ఎందుకు చెప్తుంది బైబుల్ వాక్యం అంటే అజ్ఞానం ఉన్నవాడు మోసానికి దారి తీస్తూ వాడి ఉరిలో పడిపోతాడు వాక్యం కచ్చితంగా ఉరిలో ఉరిలో పడిపోతున్నాడు వాడు అజ్ఞానం ఉన్నవాడు ఉరి ఉరిలో కానీ జ్ఞానవంతులు ఏం చేస్తాడు ఉరిని తప్పించుకుంటాడు పోయేవాడు వాళ్ళ తప్పించుకుంటాడు వాడు ఎందుకంటే వాడు గ్రహించాడు వాళ్ళ ఉందని కానీ అజ్ఞానం ఏం చేస్తాడు అంటే నాకు జ్ఞానం ఉందిలని చెప్పేసి అజ్ఞానంలో పోయిన దుష్టుడు వాడి మార్గంలో పోయి వాడు చెక్కబడుతూ ఇది మనుషులు ఈ చేసే బలయంతలో అందుకు మనకు దేవుడు చూపిస్తున్నాను చూడండి సంభవింపబో వారికి నలుగుత చూడండి ఒక పక్షి ఉందనుకోండి ఒక పక్షి పోయేవాడు పక్షికి వల వేస్తాడు వల వేసినప్పుడు ఏం జరుగుతుంది వల వేసినప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి వాడు చాటునుంటాడు వాడు చాటు నుండి ఏం చేస్తాడు వల వేసి ఒక ఎర వేసి పెడతాడు అక్కడ కానీ ఈ పక్షి తెలియకుండా అక్కడ దాంట్లో చిక్కబడుతుంది కదా ఎందుకంటే జ్ఞానం గలవాడు అన్ని వివేచిస్తాడు అన్ని పరిస్థితులు గమనించి అడుగు వేస్తాడు కానీ జ్ఞా అజ్ఞానంగా ఉన్నవాడు ఏం చేస్తాడు నాకు అన్ని తెలుసులు అని చెప్పి ఏం చేస్తాడంటే ముందుకెళ్ళిపోయినప్పుడు ఏం జరుగుతుంది అంటే పక్షి వాళ్ళలో ఆ వలలో పక్షి బోయేవాడి వాళ్ళలో పక్షి చిక్కినట్లు అట్లా అప్పుడు ఏం జరుగుతుంది చిక్కబడితే నువ్వు బైక్ రాగలవు దాంట్లో నుంచి ఈ రోజు జరుగుతుంది అది వాడు కూడా అట్లా అట్లా మనుషులకి వల వేస్తున్నాడు వల వేస్తుండ రీతిగా చూడండి తర్వాత ఏం చెప్తుండో అది ఎలాగో సంభవించినా వారు తెలి ఎట్లా జరుగుతుందో తెలియదంట అంటే తెలుసుకోవాలని చెప్తుంది కదా వాక్యం అందుకే అంటే జ్ఞాన జ్ఞానులైన వారు జ్ఞానంతో సమానైన వారు ఎవరు అంటే ఎవరు లేరు మన ప్రభు తప్ప ఎవరు కూడా జ్ఞానవంతం లేరు కాబట్టి ఆయన జ్ఞానం మనకు దేవుడు ఇచ్చాడు కాబట్టి మనకు అలాంటి ఆత్మను మనకు అనుగ్రించాడు జ్ఞాన మనకు వివేకం ఆత్మను ప్రభు అనుగ్రించినప్పుడు ఈ ఆ వివేకము జ్ఞానము మనలోని పెట్టుకుంటే మనలోని అభిషేకం పెట్టుకుంటే అలాంటి వాళ్ళకి తెలియని వాళ్ళకి ఎవరుగో చెప్పాలా అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలా మన ప్రభు అభిషేకం పొందుకున్న తర్వాత ఆయన ఆత్మ బలంతో పోయి గలలయ ప్రాంతం మొత్తం అన్నిలు ప్రాంతంలో వెళ్లి సువార్త ప్రకటించి అనేకులు బాగుదేశండు బీదలకు శువార్త ప్రకటించండు తర్వాత గుడ్డి వారికి తర్వాత చెరలని వారికి విడదల కల్పించిండు తర్వాత నలిగిన వారిని బలపరిచడు ప్రభువు హిస్తవస్త్రు ప్రకటించి అంతమంది అంటే సమాధానం ప్రకటించింది అందరికి అంటే ఆయన ఆత్మ కలిగిన వాళ్ళు ఎట్లా ఉంటారు అనే విషయం ఇక్కడ మనం అర్థం చేసుకోవాలా మనుషులు తెలియని పేదవాళ్ళు పేదవాళ్ళు గుడ్డి ఉన్నారు తెలీదు వాడు ఎప్పుడు చోళ్లే వాడు గుడ్డివాళ్ళలాగా ఉన్నాడు మరి గుడ్డి ఎవరికి చూపివ్వాలా ఇది సత్యం అని నువ్వు చూపివ్వాలా మన ప్రభు అంటాడు ఏందరం చూస్తారు ఏబు చెప్తాడు ఏమని నేను గుడ్ కుంటి నేను కాలునైతేనే గుడ్డి వాడికి అన్నాడు అంటే కుంటి ఎవరు చూడండి అవిడితనంలో ఉన్న వాడు ఆత్మీయ దశలో వాడిని నువ్వు నడిపించాలా ప్రభు చెంతకి వాడు కన్ను లేదు ప్రభుని చూలేని ను నువ్వు ఎందుకంటే అంధత్వంలో ఉన్నది ఈ లోకం గుడ్డితనంలో ఉంది కానీ నువ్వు కన్నులాగుండి ఆయన ఆయన మహిమలాగానే ఉన్నావు కాబట్టి ఆయన వెలుగును వాళ్ళకు చూపించాలా ఎందుకంటే దేవుడు ఆయన వెలుగు మనల్ని ఆ వెలుగును చూపించే కన్నులు వాళ్ళ కన్నులు తెరిపించాలి ఇది వెలుగు ఇంతకాలం చీకట్లో ఇప్పుడు నువ్వు తెలుసుకో అది ప్రకృతి సంబంధం కాని గాని ఆత్మీయ దశలో కూడా ఈరోజు అందరు కళ్ళుండే కానీ ఆత్మనీయత ముయబడ్డాయి ఇంకా చీకట్లోనే జీవిస్తున్నారు మేము మంచిగా ఉన్నది అనుకున్నారు చూడండి అన్ని విధాలుగా వాళ్ళకి తెలిసిన తర్వాత నలిగిపోయిన వాళ్ళు నలిగిన జీవితాలు కదా ఎలాంటి హోప్స్ లేకుండా కష్టాల్లో బాధల్లో శ్రమస్థల్లో వాటి బయటకు రాలేక వాటి చిక్కబడి వాళ్ళ హృదయాలు నలిగిపోయిన స్థితిలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఎలాంటి ఆధారం లేదు ఎలాంటి బాధ వాళ్ళకి వాళ్ళకి ఆధారం లేదు ఎందుకంటే చాలా మంది ఎందుకు సూసైడ్ చేసుకున్న ఎందుకు కష్టాలు పాలి ఎంతే నలిగిపోయిన వాళ్ళు జీవితంలో ఇసుకుపోయి నలిగిపోయి ఏదే ఏ మార్గం తెలియక అంత భయంకరంగా ఉన్న వాళ్ళు వాళ్ళు ఏం చేస్తే తొదకు ఇదే ఏం చేయలేదు అర్థం కాక వాళ్ళ ప్రాణాలు తీసుకుంటారు వాళ్ళు నరకానికి పోతారు కదా తెలియక మార్గం అలాంటి వాళ్ళ మన ప్రభు విడిపించిండు నలిగిన వాళ్ళు చూడండి చర్యలో ఉన్నవాళ్ళు అరెస్టు చేసి పడేసిన సైతం బంధకాలు ఉన్న వాళ్ళు చాలా మంది ఆత్మీయంగా చూస్తే మన అందరూ బంధకాలు ఉన్నారు ఈరోజు రక్షింపల్లి రక్షణ బంధన వాడు అందరూ బంధకాలే ఉన్నారు వాడు ఆదిలో ఉన్నారు వాళ్ళు వాళ్ళకి విడుదల కల్పించాలా నేను బాగానే ఉన్నాను అంటే నీ ఆత్మకు విడుదల ఎక్కడ కలుస్తుంది నీ హృదయం ఎక్కడ విడుదల కలుగుతుంది అనే విధి విధానాలు వాళ్ళకి అప్పుడు వాళ్ళకి విడద బాగానే ఉన్నాను అనుకుంటారు కదా నేను భక్తి పరుడు బాగానే ఉన్నాను అనుకుంటారు కానీ వాళ్ళకి విడుదల లేదన్నట్టు చూడండి కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్తున్నాం అంటే సంభవింపు నెలలో తెలియదు కనుక అది ఎలాగే సమ తెలి వారు ఎవరు ఎవరు తెలియజేస్తే వాళ్ళు గాలి విసరకుండా చీటుకు గాలి మీద ఎవరికి అధికారం లేదు మరణ దినము ఎవరికి ఎవరిని వశం కాదు అంటే మరణం ఈ లేదని చెప్తుంది వాక్యం గాలిని విసరకునేవన్న ఆపగలడా అది గాలి కొడుతూనే ఉంటుంది అది దాన్ని ఎవరు ఆపలేరు అసలు ఎవరు చోడని కూడా చూడరు గాలిని అది గాలి అని తెలుస్తుంది కానీ దాన్ని ఎవరైనా చూసినా మనం ఎప్పుడన్నా గాలిని చూసినాం ఎప్పుడన్నా ఎవరన్నా చూడలే దాన్ని ఆపగలరా ఆపలేరు కానీ ఇంకేం చెప్తున్నా మనుషుని మరణము వాళ్ళ వశంలో లేదంట కానీ దేవుని వశంలో ఉంది ఆయన ఎందుకంటే ఆయన సృష్టికర్త కాబట్టి ఆయన వశంలో ఉంది కాబట్టి మనం మన అనాల నీ ఆయన వశంలో నీ క్షణం మరణం నీ వశంలో లేదు నువ్వు ఎప్పుడు చనిపోతే నీకు తెలియదు కాబట్టి ఈ రోజు నువ్వు తీర్మానించుకో నీ జీతం ప్రభు సమర్పించుకో నీ పాప జీవితాన్ని విడిచిపెట్టి నీ జీవితానికి విముక్తి కలిగించుకో ఏసు నీ రక్షకుడు ఆయన ఆయన మనం పరిచయం చేయాలా అప్పుడే వాడికి మరణ నుంచి విడదలు కలుపుతాడు ఎట్లా విడదలు కల్పించాలని నేను చూపిస్తే చూడండి చూడండి గాలి ఇసరకుండా దాని మీద ఎవరికి అధికారం లేదు కదా మరణ దినము ఎవరికి వశం కాదు ఈ యుద్ధం అందు ఈ యుద్ధమందు విడుదల దొరకదు ఇదొక యుద్ధం అంట నీకు విడుదల దొరకదు ఎందుకంటే నీకు తెలీదు ఎట్లా విడుదల పొందాలి తెలియదు మనుషులకి కదా ఎట్లా విడుదల పొందుతారు మనుషులు తెలియదు నేను సీక్రెట్ దేవుడు మనకు బయలుపరిచిండు ఏంటంటే స్వస్థత కానీ ఎప్పుడు విడుదల కలుగుతుంది అంటే వాళ్ళకి ఏసుప్రమ గురించి ఫస్ట్ విన్నప్పుడే విని విశ్వసించినప్పుడు నీకు విడుదల అందుకే ఏ స్థితిలో మనం ఫస్ట్ పరిచయం చేయాలా ఆ బంధకాల ఉన్న వాళ్ళకి విడుదల ప్రకటించాలా ఆ దుష్ట శక్తులతోనే మనం మాట్లాడాలా వాటి వాటిని ఆజ్ఞాపించాలా మనం ఎందుకంటే పవర్ దేవుడు మనకి ఇచ్చిండు పర్షుధాత్మ అభిషేకం పొందుకున్న వాళ్ళకే ఈ అధికారం ఉంటుంది ఆయన ఆత్మశక్తి అధికారం ఉంది నీకు పవర్ లేకపోతే కష్టమే కదా నువ్వు ఎన్నో ఖాళీ అని నీకు నీకు ఎలాంటి శక్తి లేకపోతే నువ్వేం పని చేస్తావు ఏం చేయలేవు కదా అధికారం ఉంటే లాభం పవర్ కూడా అవసరం కదా కాబట్టి పవర్ ఎక్కడి నుంచి వస్తుంది పరిశుధాత్మ ఆయన శక్తి పరిశుధాత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు శక్తి నెద ఫస్ట్ ఫంక్షన్ అది తర్వాత బూది గణపలకు మీరు నాకు సాక్షులుగా ఉంటారు అన్నారు చూడండి సర్వసత్యంలో నడిపిస్తున్నారు మొదట స్టెప్ ఏంది నీకు శక్తి ఉంటేనే మనుషులు సత్యంలో నడిపించగలంటే అంత ఈజీ కాదు కదా ఆయన గురించి సాక్ష్యం ఇవ్వాలంటే అన్ని జనుల మధ్యనంత ఈజీ కాదు ఆయన శక్తి ఉంటే ఆయన పవర్ ఉంటేనే నువ్వు నువ్వు నిలబడగలవు అన్నట్టు లేకుంటే నువ్వు నిలబడలే భయపడి పరిగెత్తిపోతావు కాబట్టి ఆయన పవర్ ఉంటే ఎలాంటి పరిస్థితులు ని సరెండర్స్ లో ఏం జరిగినా గానీ నువ్వు ధైర్యంగా వాక్యాన్ని ప్రకటిస్తూ ఆ పూస్తులు ప్రకటించినట్టు సెఫన్ లేదా సెఫన్ ధర్మశాస్త్రాన్ని మొత్తము ఒక అధ్యాయంలో వివరించి ఆయన ఒక్క అధ్యాయంలో వివరించి శాస్త్రులు పరిచయం ముందు వివరించి చివరి అవకాశం ఆయనకి వాళ్ళు చివరి అవకాశం చెప్పిండు ఆయన అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి దేవుని ఆత్మతోనూ కృపతోను బలముతో నిండుకుండని వాక్యం ఉంది ఆయన ఆత్మతోనూ బలముతో నిండుకుండా ఆయన శక్తితో నింపుకోండి ఆయన ముఖం దేవదూత ముఖం వల్ల అనిపించింది వాళ్ళకి అంత పవర్ఫుల్ అభిషేకం పొందుకున్నాడు అంత ధైర్యంగా ఎంత ధైర్యం అలాంటి యాచికలు మధ్యలో వాక్యం చెప్పాలంటే ధర్మశాస్త్రం చెప్పాలంటే ఎట్లా ఎంతగా చెప్పిం అది ఎట్లా సాధ్యం అంటే కేవలం దేవుని ఆత్మ వల్లే అందుకు ఆయన ఆత్మ మనకి ఎంత అవసరం చూడండి ఇక్కడ ఏం చెప్తుంది ఇక్కడ గాలి విసరకుండా ఎవరైనా చేయగలడా ఎవనకు అధికారం లేదు మరణం లేనం ఎవన వశయం లేదు ఈ యుద్ధం విడుదల దొరకదు ఏసు ప్రభు తప్పనికి ఎవరు విడుదల కల్పించలేరు ఆయన ద్వారా నీకు నీకు బంధకాల నుంచి చీకట్ల నుంచి నీకు విడుదల కలిగించంటే నీ పాపపు జీవితం నుంచి నీకు విడుదల కేవలం ఏసు ప్రభు ద్వారానే ఇదొక యుద్ధం యుద్ధకాలంలో ఉంది మనం యుద్ధ కాలంలో ఉన్నాం కదా విడద దొరకదు దౌశ్యము దుష్టత్వం దాన్ని అనుసరించి వారికి తప్పదు తప్పింపదు దుష్టత్వంలో ఉన్నవాడు ఎట్టి పరిస్థితులు కూడా చూడండి మనుషులు తెలియకుండా ఎలాంటి దుష్టత్వం కెళ్ళిపోతున్నారు పాపం వెళ్ళిపోతున్నారు జ్ఞానం జ్ఞానం కలిగి మేము జ్ఞానవంతులని వాళ్ళు అజ్ఞానంలో జీవిస్తున్నారు అది చెప్పే పాయింట్ అది నా ప్రజలు ఎందుకు నశించిపోయారంటే జ్ఞానం లేక కాబట్టి జ్ఞానం తక్కువ ఉందా పొదుగు ఉందా లేదు కాబట్టి ఇక్కడ వాళ్ళకి విడుదల కల్పించాలంటే కేవలం వేసు ప్రభులనే కాబట్టి వాళ్ళు నశించుకోతారు చూడండి అయితే యోగ గ్రంథంలో నుంచి ఒక వాక్యం చూసి ముగిస్తాను యోగు గ్రంథంలో ముప్పై ముప్పై అధ్యాయం ఇరవై మూడు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలా జ్ఞాన వివేకం గల ఆత్మ నీలో ఉన్నప్పుడు నువ్వేం చేయాల చూడండి ఇరవై రెండవ వచనంలో వాళ్ళంతా ఎక్కడ పోతున్నారు ఇరవై వచ్చి చూస్తే ఇంకా మనకు బాగుంటుంది కాబట్టి చూడండి దేవుడు మాట్లాడే దేవుడు కదా ఆయన మాట్లాడే దేవుడు ఆయన పద్నాలుగు చూస్తే దేవుడు ఒక్క పలుకును రెండు మార్లు పలుకును అయితే మనుషులు అతిది కనిపెట్టరు అది కనిపెట్టరంట ఆయన ఒకసారి మాట్లాడుతూ రెండుసార్లు మాట్లాడు కానీ కనిపెట్టగలరు కనిపెట్టలేరు దేవుడు ఎన్నో విషయాలు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం కనిపెట్టకపోతే మనది వినకపోతే అది నుంచి మన నుంచి అది దూరం అయిపోయినప్పుడు నువ్వు మళ్ళీ దానికోసం ఎంత కష్టపడి ఎత్తుకోవాల్సి వస్తుంది చివరి క్షణాల్లో కానీ మాట్లాడే టైంలో మనం ఏం చేయాలి అయితే మనుషులు అది కనిపెట్టారంట మంచమని మీద కొనుక్కును సమయంలో గాఢ నిద్ర పట్టునప్పుడు కళలో రాత్రులు కలుగు స్వప్నంలో నరులు గర్విష్ఠులు కాకున్నట్లు తాము తలచిన కార్యము మానుకున్నట్లు గోతికి పోకుండా వారిని కాపాడునట్లు కత్తి వాళ్ళను నశింపకుండా వారి ప్రాణమున తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరవ చేయును ఆయన చెవులు తెరవ చెయ్యాలా వారి కత్తిపాలు కాకుండా కడ్గంపాలు కాకుండా వాళ్ళు నశించిపోకుండా నరులకు తెలియదు మనుషులకు తెలియని ఎట్లా జీవించాలో తెలియదు బైబుల్ చెప్తుంది ఎట్లా జీవించాలి అసలైన మార్గం ఆ మార్గం తెలియక ఎంతో మంది జీవిస్తూ నరకానికి పోతున్నారు కాబట్టి అందుకు దేవుడు మనకి ఆ జ్ఞానం ఇచ్చాడు ఆ రోజు దానియాలు ఆ కలభావం చెప్పకపోతే ఏం జరిగేది ఆ జ్ఞానులందరూ చచ్చిపెట్టే వాళ్ళు ధాన్యాలను వాళ్ళు వాళ్ళవని చంపేటవాళ్ళు కానీ దాని అక్కడ ఏం చేసిన దానియాలు అది చెప్పటం వల్ల ఆ జ్ఞానులందరిని రక్షించడా చూడండి ఒక జ్ఞానవంతుడు అంతమంది రక్షించంటే ఆ బబులోని దేశం అంతా ఉలిక్కి అంటే దాని సేవించే దేవుడు నిజమైన దేవుడని ఒక దానియలు ఆ బబ్బులోని దేశాన్ని గడగడలాడించేసిండు అంత పవర్ఫుల్ దేవుని నమ్ముకున్నారు ఆయన అంత శక్తి గల ఆత్మ ఆయనకింది దానియులకు అంత జ్ఞానం ఇచ్చిన ప్రభు ఆ దేశాన్ని బబులోని దేశాని మీద సెకండ్ మినిస్టర్గా ఉన్నాడు ఆయన అంత గొప్పగా దేవుడు హెచ్చించిండడు ఆయన దానియుల్ని ఎందుకంటే ఆయన ప్రజలు ఉన్నారు అది ముఖ్యమైనది అక్కడ దానిని ఎందుకు పెట్టినక్కడ వృద్ధాప్యం వరకు ఆయన ప్రజలు ఉన్నారు అక్కడ వాళ్ళు బబులు నుంచి మళ్ళా డెబ్బై సంవత్సరాల తర్వాత వాళ్ళు తిరిగి చెరలో పోవాలా అంతవరకు అక్కడ పెట్టిండి అక్కడ అది ఆత్మీయమైన ప్రవచనం అక్కడ ఉంది ఆ డెబ్బై సంవత్సరం తర్వాత మెస్సేజ్ రావాలా అనేది ఒక యేసు ప్రభు అనిపిస్తుంది అది చరిత్రలో అప్పుడు దాకా దానిలో వాళ్ళ వాళ్ళకి విడుదల కల్పించడానికి దేవుడు ధాన్యాలు పెట్టిండి అక్కడ ఈ రోజు కూడా క్రైస్తవ జీవితంలో అందరికి విడుదల కల్పించే ధాన్యాల మనం తయారు కావాలి ఒక దానిని ఎట్లా ప్రార్థన చేసింది ప్రజల కొరకు అట్లాంటి ప్రార్థన చేసి మనుషులు ప్రభు చెంత మనం చూడండి వాడు వ్యాధి కొరకు చూడండి ఏముంది అక్కడ తాము చేయదాల్సిన కార్యములను వారు మానుకున్నట్లు చెడ్డ కార్యం చేస్తున్న గర్విష్ఠులు ఉన్నది లోకంలో గోతికి పోకుండా వారిని కాపాడినట్లు వారి ప్రాణములను తప్పించినట్లు ఆయన వారి చెవులను తెలవ ఉపదేశము సిద్ధపరచును ఆయన ఎన్నో ఉపదేశాలు మన కొరకు సిద్ధపరుస్తున్నాడు ఎన్నో వాక్యలు మనకు బయలుపరుస్తున్నాడు ఈ లాక్డౌన్ నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఎన్నో విషయాలు ప్రభు మనకు మనకు బయలుపరుస్తున్నాడు అంతగా ప్రభు ఆయన బయలుపరుస్తున్నాడు ఎందుకంటే రాబోయే దినాలు ఎంత భయంకరమైన కాలంలో నువ్వు ఉంటున్నావు కాబట్టి నువ్వు ఎట్లా యుద్ధం చేయాలి వాటిని ఎట్లా ఎదుర్కోవాలా నీకున్న కృపావారాలు నీకున్న గిఫ్ట్స్ నువ్వు ఎట్లా వాడాలా నీ సేవను ఎట్లా నువ్వు స్టాండర్డ్ చేసుకోవాలా వాక్యంలో బలపడి ఏ రీతిగా నీ సేవను కొనసాగించుకోవాలా అన్ని విధానాలు ప్రభు మన ట్రైన్ చేస్తున్నాడు కానీ మనుషులు ఏం చేస్తున్నారు ఐగకమైన విచారాలతో కొట్టుకొని వాటి వినలేని స్థితులు ఉన్నారు వాటిని గ్రహించలేని స్థితులు ఉన్నారు ఆయన మాట్లాడుతున్నాడు అనేక పర్యాల కాని కానీ తెలియని స్థితులు ఉన్నారు కానీ వాళ్ళు ఎంత భయంకరంగా వాళ్ళు ఉన్నారు కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తున్నారంటే చూడండి వాళ్ళు ఉపదేశం సిద్ధపరచడం అంటారు వ్యాధి చేత మంచం ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలవటను వాళ్ళను వాడు శిక్షణము నొందును అంటే ఎంత భయంకరంగా వాళ్ళు క్షీణించి దేవుని లేక ప్రభువు లేకపోతే ఆయన వాక్యం లేకపోతే ఎంత భయంకరంగా ఉంటుంది అనట్టు అంతగా నశించిపోతున్నారు వాళ్ళు అయితే చూడండి రొట్టెలు రుచిగల ఆహారమును వానికి అసహం అగను రొట్టె రుచికల ఆహారం వాళ్ళకి అసహం ఉంది రొట్టె రసం రొట్టె రొట్టెను తర్వాత ఏముంది రుచికల ఆహారం అంట ఏలికి దేవుడు ఇచ్చినా లేదా రొట్టెను మాంసం ఇచ్చింది ఆయన రొట్టెలు కూడా ఇచ్చింది కొన్నికల అది ఆయన ఏం చేసినా అది దీన్ని నలభై దినాల్లో ప్రయాణం చేసిన ఆయన ఏలియా కానీ అంత బలమైన ఆత్మీయ దశలు మార్కెట్ రక్ష రక్ష రొట్టె నీళ్లు ఆయన అభిషేకానికి సాధించం ఆయన శరీరానికి సాధించం కదా అంటే ఆయన పునరుద్ధరణ శక్తికి సాధ్యం కాబట్టి బలానికి సాధ్యం ఆయన మరణానికి కూడా సాధుశం ఆయన మరణంలో రుచి చూసిన వాడు ఎట్లా జీవిస్తాడు ఎంత ధైర్యంగా జీవిస్తాడు ఎంత బోల్డ్గా జీవిస్తాడు అనేది అక్కడ చెప్పబడుతుంది ఆయన మన భూస్థాపన పునరుద్ధారంలో పాల్గొందిన వాళ్ళం కదా మనం కూడా ఆయనతో పాటు తిరిగి లేచిన వాళ్ళు మనం కూడా కానీ ఆయన ఎట్లా జీవించాడు అట్లా జీవించాలా అనే విషయం అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది కానీ మనుషులు అది గ్రహించలేని స్థితులు ఉన్నారు చూడండి తర్వాత చూడండి రుచిగల ఆహార రుట్టేదో రుచిగల ఆహారం వానికి ఆశయం అగను వాని మాంసము క్షీణించిపోయి వికారమైపోతుంది ఎందుకంటే వాడికి ఆత్మీయ ఆహారం లేదు వాళ్ళ శరీరాలకు క్షీణించిపోతున్నాయి శరీరాలకు క్షీణించిపోతున్నాయి కానీ వాళ్ళ ఆత్మ క్షీణించిపోతుంది కానీ వారి శరీరము క్షీణించిపోయి వికారమగను బయటికి కనబడకున్న ఎముకలు పైకి పొడుచుకొని వచ్చినాను అంటే వాడి అంత భయంకరంగా చూడండి మనిషి జీవితం ఎంత భయంకరంగా ఉన్నాడు అంటే వాడికి మాంసమే లేదు అన్నట్టు అంతే అస్థి పంజంలాగా తయారైపోయింది అన్నట్టు రోగిగ్రస్తుల్లాగా తయారైపోయింది స్టైల్ గా చెప్పాలంటే చూడండి ఇంత భయంకరంగా ఉంది వాడు సమాధికి సమీపించే ఇక మరణానికి దగ్గరైతుండవాడు ఇక మరణానికి పోతుండవాడు మరణానికి సమీపిస్తున్నాడు ఇందాక మనం చూసినాం కదా మనుషులు మరణము మనుషుల వశంలో లేదు నీకు తెలుసా నీకు మరణం ఎప్పుడు వస్తుందో తెలీదు దేవుని వశంలో ఉండదు ఆయన తెలుసు మన కాలగతులని ఆయన వశంలో ఉండేది వాక్యం మన అంతం ఆయన తెలుసు ఎప్పుడు కానీ ఇక్కడ చూస్తే వాడు మరణానికి వాడి సమాధికి సమీపిస్తుందంట సమీపించును మరి వాడి సమాధులకు పోవాల్సిందేనా వాళ్ళు ఆ రీతికి క్షీణించి పోవలసిందేనా వాళ్ళ రీతికి నశించిపోవలసిందేనా వాళ్ళకి ఎవరు ఆహారం పెట్టాలా ఈ లోకం జబ్బు రసం పోస్తున్నారు మొదట మంచి ద్రాక్షరసం పోసిండ్రు తర్వాత జబ్బురసం జనులు మత్తులు ఉన్నప్పుడు జబ్బురసం పోస్తుండ్రు మళ్ళీ తర్వాత ఏసు ప్రభు వచ్చి దాన్ని కరెక్షన్ చేసిన ఒక ఆత్మీయ సత్యం అక్కడ అప్పుడు ద్రాక్షరసం అయిపోయింది అయిపోవాల్సిందే జబ్బురసం అయిపోవాల్సిందే అబద్ధ బోధ అది ముగించాల్సిందే మన ప్రభు వచ్చి ఆ నీళ్లను ద్రాక్షరసంగా మార్చింది సంపమైన సత్యంగా మార్చినప్పుడు అప్పుడు విందు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఇది రుచికరమైన ద్రాక్ష రసం లాగుంది ఎవరన్నా ముందు మంచి ముందు ద్రాక్ష రసం పోస్త మొత్తం ఉన్నప్పుడు జబ్బు రసం పోస్తాడు నువ్వు ఇదివరకే మంచి ద్రాక్షరసం ఉంచుకున్నావు ఆ విందు ప్రధాని సాక్ష్యం ఇస్తున్నావు ఈ శివరి కాలంలో అస్సలైన ద్రాక్ష మనకు దేవుడు ఇచ్చిండు నువ్వు ఆ నీళ్లను ద్రాక్ష రసంగా అబద్ధ బోధ నుంచి అనేకులు మతపరమైన జీవితం నుంచి అనేకుల్ని సత్యమైన వాక్యములకు నడిపించాలా చూడండి వాళ్ళు నమ్ముకున్న అబద్ధ బోధనను నువ్వు వాళ్ళు నమ్ముకు అదే అబద్ధ బోధ వాళ్ళే సత్యం అనుకుని వాళ్ళు జీవిస్తారు అది నువ్వు మంచి ద్రాక్ష రసంగా మార్చాలా అంటే వాళ్ళ బోధనమును మార్చాలా ఇది అబద్ధమని మనం చూపించాల మనుషులకి అప్పుడే వాళ్ళ సత్యాన్ని గ్రహించగలరు చూడండి వాడు సమాధిని సమీపిస్తున్నాడు వాడి ప్రాణం కొరకు వాడు ప్రాణము సంహారకులతకు సమీపించును సంహారకుడు అంటే వాడు కదా వాడు సైతాన్ లోపు వాళ్ళలో వెళ్ళిపోతున్న వాడు కానీ దేవుడు రెండు సార్లు ఒకసారి బలికిన రెండు సార్లు కానీ ఎవరు గ్రహించని స్థితిలో ఉన్నారు ఆయన ఎంత హెచ్చరించగా మనుషులకు విలనే స్థితిలో ఉన్నారు వాళ్ళు కానీ దేవుడు మాట్లాడుతున్నక్కడ చూడండి వారి ప్రాణమును సమారా సమీపించను నరులకు యుక్తమైన వారికి ఏదో దానిని దానిని వారికి తెలియజేయటకు వేలాది దూతల్లో గనుడుకోకుడు వారికి మధ్యవర్తి ఎంత బాగుందని చెప్తున్న వాక్యం చూడండి ఏం చెప్తున్నక్కడ నరులకు యుక్తమైన వారికి తెలియదంట తెలియజేయటకు తెలీదు ఏది సరైన మార్గం ఏది సత్యం ఏది అబద్ధము ఏది నిన్ను నిన్ను మోక్షానికి నడిపిస్తుంది ఏది నీ ఆత్మకు విముక్తి కలిగిస్తుంది నీ ఆత్మని కాపాడుతుంది అని మనుషులకు నీ నరులకు తెలియదంట నరులని చెప్పింది మనిషి తెలీదంట వాళ్ళకి ఏది యుక్తమైంది ఏది మంచి మార్గం తెలియదంట అందుకే వాళ్ళు అజ్ఞానంలో పోయి నశించిపోతున్నారో వాళ్ళకి ఎక్కడ పోతు తెలియ స్థితులు ఉన్నారు వాళ్ళు సమాధులకు సమీపిస్తున్నారు వాళ్ళు సమ్మారకుల దగ్గర వెళ్ళిపోతున్న వాళ్ళు సైతం అట్ట గుంచుకోపోతున్న మనుషుల్ని చూడండి తెలియచేటకు వేల వేలాది దూతలలో గనుడుకు ఒకడు వేలా దూతలున్నా గనుడుకు ఒకడు వారికి మధ్యమర్తి ఎంతమంది ఉంటే ఏం లాభం చెప్పండి అక్కడ వాక్యం ఏం చెప్తుంది వేలాది మంది ఉన్నా గాని దూతలున్నా గాని ఒక్కడు గనుడు ఒక్కడుంటే చాలంట వంద మంది అవసరం లేదండి ఒక్కడు చాలు వారిలో ఒంటరి అయ్యేవాడు వందల మంది వాక్యం ఉందా ఒంటరి వాడు పది వందలు అవసరం లేదండి వాడు ఒక్కడ చాలు పది వందలు కావటానికి చూడండి అందుకే పౌలు అంటాడు ఉపదేశకులు పదివేల మంది ఉంటే ఏం ఉంది కదా ఇక్కడ వేలాది అంటే వేలు అంటే పదివేలు కావచ్చు ఎంత ఇరవై వేలు కావచ్చు ఎంతమంది ఉంటే ఏం లాగ ఎంతమంది ఉపదేశకులుంటే ఏం లాగా తండ్రులు పౌలు కొరంధీ సంఘాన్ని చెప్తాడు తండ్రి ఉంటే పిల్లడు నశించిపోతుంటే తండ్రి చూస్తూ ఊరుకుంటాడా పిల్లలు సరైన మార్గంలో లేకపోతే వాళ్ళు మరణానికి సమీపిస్తుంటే తన్ని ఊరుకుంటున్నా తన ప్రాణాన్ని త్యాగం చేయడా మన ప్రభు చేసినా లేదా మన మరణానికి సమీపించడం మనం ఈ వాక్యము మనలో ఉండే ఒకప్పుడు పాపంలో ఉన్నప్పుడు ఆయన వచ్చి ఈ లోకంలో మధ్యవర్తిగా ఉండి మన ఆయన మన శిక్షను మన పాపాలు మన శాపాలనన్నింటినీ ఆయన భరించండి సెలవు మీద మనకు విముక్తి కలిగించిండు నీకు నాకు మనకు విముక్తి కలిగించిండు ఆయన ఆ దోష శిక్షను తండ్రి యొక్క ఉగ్రత ఆయన భరించిండు ఎందుకంటే శిక్ష మన మీదకి రాకుండా ఆయన ఆపగలినం ఆయన మధ్యవర్తి లాగుండి మధ్యలో నిలబడి అది భరించిన మన మీదకి రాకుండా చేసిండు దాని నుంచి మనకు విముక్తి కలిగించింది ఈ రోజు నువ్వు కూడా ఒక మధ్యవర్తిలే కదా ఆయనకు ప్రతినిధిగా ఉన్నప్పుడు దేవుని శిక్ష మీ లోక రాబోతుంటే మనం ఏం చేస్తున్నావు నువ్వు మధ్యవర్తి లాగుండి వాడి నువ్వు ప్రాయచితం చేయాలి కదా మన ప్రభు ఎట్ల మనం రక్షించిండో అట్లా నువ్వు కూడా ఇతరులకు ఆయన సువార్త ప్రకటించాల ఆయన చేసిండు విధానాల చూపించిండి ఎన్నో చూపించి ఆయన తర్వాత పరలోకి కాబట్టి ఇప్పుడు ఆత్మలో ఓ నీ ద్వారాది చేపించాలని ఆయన ఆత్మలో నీలో ఉండి ఇవన్నీ నీకు చూపిస్తున్నాడు మరి మనమేం చేస్తున్నాం ఆయన అభిషేకం పొందుకున్న మనము ఏం చేస్తున్నాం అభిషేకం పొందుకుని ఏం చేస్తున్నాం అది వాడుకోపోతే ఏం లాభం చెప్పండి ఏం లాభం లేదు కదా చూడండి వేలకల్ దూతలో గరుడు ఒకడు మధ్యవర్తిండి నెలల దేవుడు వాణి ఎందుకు కరుణజూపీ చూడండి ఏ స్ప్రవే మధ్యవర్తి ఈ విషయం మనం అర్థం చేసుకోవాలా ఆయనే మా తండ్రికి మనకు మధ్యవర్తి ఆయనే కాబట్టి ఆయన నిన్ను ఒక మధ్యవర్తి పెట్టిండు ఒక మోసేలాగా పెట్టిండు మోసే దేవుని ప్రతినిధి మోసే దేవుని నీడ వంటి వాడు నిజస్వరూపం ప్రవ్వే ఆయన నీడవంటి వాడు అంటే ఆయన స్వరూపం మనం ఆయన ప్రతినిధులు మన ఆయన పరిచారకులు మనం దేవుడు అట్లా పెట్టిండి ఈ లోకంలో మనని చూడండి మన అట్లా ఉంటే ఏమైతుందంట వాడు నశించకపోతే మాటలు నిలబడితే దేవుడు వారిని కరుణ చూపి పాతాలలోకి దిగి వెళ్లకుండా వాణిని విడిపించును వాడిని విడిపిస్తానంట దేవుడు కాపాడుతాడు నువ్వు మధ్యవర్తిగా నిలబడి వాళ్ళకి రక్షణ స్వార్థ చెప్తే దేవుడు వాళ్ళని రక్షించుకుంటాడు వాళ్ళ పాపాలు ఒప్పించి వాడిని ప్రభుత్వంతో మార్గంలో నడిపిస్తే ఆయన రక్షిస్తాడంట తర్వాత ప్రాయచిత్తం నాకు దొరికింది ఆయన సెలవిస్తాడు అప్పుడు ప్రాయచిత్తం దేవుడిస్తాడంట మనం అందుకే మనం చూస్తున్న వాక్యం మనకు ఈ లోకంలో సమస్త మనకు అధికారం ఇచ్చాడు మనంత మన వశంలో పెట్టి మన అన్ని మన వశంలో ఇచ్చాడు మనకి ఈ లోకం మన వశంలో మనకి ఇచ్చిన దేవుడు నువ్వు ఆయన అధికారం పెట్టుకు ఆయన నువ్వు అధికారం వాడినప్పుడు ఆయన పవర్ రిలీజ్ అయినప్పుడు ఇలాంటి అద్భుతాలు జరుగుతూ ఆయన కల్పించుకోడు ఆయన ఇన్ఫైర్ ఇన్ఫైల్ గాడు ఆయన ఇన్వాల్ గాడు నువ్వు నువ్వు నేను చెయ్యాలా ఆ పని ఎందుకంటే ఆ శక్తి దేవుడు మనకి ఇచ్చిండం మన మధ్య ఉండి వంటి చూపిస్తున్నాడు చూడండి ప్రాచితం దొరికిన నాకు దొరికిన చదివిచ్చి అప్పుడు వాని మాంసము బాలుల మాంసములకు ఆరోగ్యమునుగా ఉండును తర్వాత వానికి తన స్థితి వానికి తన చిన్న నాటి స్థితికి తిరిగి కలుగును వాడు దేవుని బ్రతిపడుకునేటలా ఆయన వాడిని కరుణించును కావున వాడు తన ముఖమును చూసి సంతోషించును అప్పుడు వేస్తుంది వెలుగు వాళ్ళకి ఇందాక చూసిన వాళ్ళు మనుషును ముఖం అప్పుడు వస్తుందంటే వాళ్ళకి వెలుగు అప్పుడు వెలుగొస్తానంట అప్పుడు దేవుడాలి కారనిస్తే అప్పుడు వాడు పశ్చాత్తాపడి ప్రభువుని స్థుతిస్తూ ఆయన ఆరాధిస్తూ దేవుని బతలు అనుకుంటాడంట అప్పుడు నేను తెలుసుకో ఇంతకాలం నేను నశించుకోనని ఇప్పుడు నేను స్వీకరిస్తాను ప్రభుని స్వీకరించి వాడు అప్పుడు సంతోషిస్తారంట తర్వాత ఇలాగున నిదోసత్వము ఆయన నరునికి దయచేయను చూడం నిర్దోసత్వం నువ్వు నిర్దోషవి ఎందుకంటే నేను నీ కొరకు మరణించిన నువ్వు ఈ రోజు ముక్తి కలిగిస్తున్నా నువ్వు నన్ను స్వీకరించావు అని అప్పుడు వాళ్ళు వెడగలుగుతుందంట చూడండి తర్వాత ఇరవై ఎనిమిదో వచ్చిన కూపములనికి ప్రాణమును ఆయన విమోచించి నా జీవము వెలుగును చూచున్నది అప్పుడు ఎక్కడ చూస్తుంది చీకట్లో ఉన్నారు వాళ్ళంతా ఎక్కడ చీకట్లో ఉన్న సమాధుల్లో వాళ్ళ ఆత్మలు అట్ట ఘోషస్తుంది నువ్వు విడిపించినవు చూడండి వెలుగును అంటే అప్పుడు చూసింది జీవం అంటే ఆయన ప్రాణ అప్పుడు వెలుగు చాలంటే అప్పుడు ఎక్కడ ఉన్న చీకట్లో ఉన్నట్టే కదా ఈ లోకం అంత చీకట్లో ఉంది నువ్వు వెలుగు చూడండి అప్పుడు వెలుగు చూస్తున్నది ఆలోచించము నరులో సజీవులకుండి వెలుగు చేత వెలుగింపు ఉన్నట్లు నుండి ఆయన మల్ల రప్పించని మానవుల కొరకు రెండు సార్లు మూడు సార్లు ఈ క్రియలు అన్నిటినీ దేవుడు జరిగించువాడునై ఉన్నాడు ఆమె రెండు సార్లు మూడు సార్లు ఈ క్రియలు దేవుడు జరిగించువాడై ఉన్నాడంట మరి ఆయన జరిగించాలంటే మనం మనకు విధేత చూపించాలి లేదా వాక్యాన్ని ముగిస్తాను ఇంకా మనకున్న ఆత్మ జ్ఞాన వివేకముల ఆత్మ దేవుడు ఇచ్చాడు చూడండి ఎందుకు ఇచ్చాడు ప్రభు ఆత్మ నా బీదలకు సువార్త ప్రకటించిన కొన్ని ఉంది మన లోకాస్తు వార్తలో లోకాస్తు వార్తలో ఏముంది వాక్యం నాలుగో అధ్యాయంలో చూడండి లోకాస్తు వార్త నాలుగో అధ్యాయంలో అర్జును వచ్చింది ఏముంది ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించటకై బీదలు తర్వాత నన్ను అభిషేకించిన ఆయన ఉన్న వాళ్ళకి విడుదల కల్పించాలా వీళ్ళంతా చరలో ఉన్న వాళ్ళు గుడ్డి వాళ్ళు ఉన్నారు తర్వాత ప్రకటించక నలిగిన వారు విడిపించటకు ప్రభు హిస్తావస్తాము ప్రకటించటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు అని ఆయన ఆయన్ని రాయబడిన చోటు ఆయనకు దొరికాను ఈ రోజు మనకు దొరికిందా లేదా ఈ వాక్యం ఎవరిని చూసిస్తుంది ఇది మనకు కూడా వర్తిస్తుంది కదా ఆయన ఆత్మ నీల మీద నా మీద ఉంది కాబట్టి ఆత్మ మన మన మీద ఉన్నప్పుడు మనం బీదలకు శుభవార్త ప్రకటించినప్పుడు ఈ వాక్యం ఈరోజు ఈ వెనుకల్లో మన వెనుకలో ఈ వాక్యం నెరవేరింది కాబట్టి మనము ఈ లోకంలో జ్ఞానులు జ్ఞానవంతు ఆయన జ్ఞానాన్ని పొందుకున్న వాళ్ళం మనం కాబట్టి మనుషులు ఏది సత్యం ఏది అబద్ధం తెలిసి నశించిపోతున్న వాళ్ళందరికీ నువ్వు వాక్యం ప్రకటించాలా ఎందుకంటే ప్రతిదీ ఆయన ఆత్మని నడిపించాలా అందుకు ఆయన ఆత్మ మనం సమర్పించుకొని అనేకులు సువార్త ప్రకటించి ప్రభు చంద నడిపిస్తారు వాడి ప్రా వాడి ప్రాణాలు కూపంలోకి మరణాలకు సమాధుల్లోకి పోకుండా వాళ్ళు మనం బయట తీసుకొని రావాలా ప్రభు చంతకు వాళ్ళు సంహారకుడు భయంకరంగా సంహరిస్తున్న వాడి దుష్టుడు వాడి బారిని పడకుండా ఆ కూపంలోనికి పోకుండా ప్రభు చంతకు అప్పజెప్పినప్పుడు ఆయన వాళ్ళకి ప్రాచీతం చేస్తాడు ఆయన వాళ్ళు రచిస్తాడు అలాంటి మధ్యవర్తిగా నువ్వు నేను ఉండాలా అలాంటి కృప ప్రభు మనకు అందరికీ అనుగ్రహించాలని ప్రార్థిస్తాం దేవా మా ప్రియపరులకు తండ్రి నీకు ఎంతో వన్నాలు ఎస్సయ్యా మా కింద ప్రభావ మీరు మాతో మాట్లాడారైనా ఎన్నో విషయాలు మాకు బయలుపరిచినారనైనా జరుగు మనుషులకు తెలియదు నల్లు తెలియదు ప్రవ్వా ఏం సంభవిస్తుంది వాళ్ళకి తెలియదు కాబట్టి మేము ప్రకటించాలా అనేకులకి ఈ సత్యాన్ని వాళ్ళ మూఢతనం నుంచి మేము తండ్రి వెలుగులోకి మేము నడిపించాలా వాళ్ళ ప్రాణము చీకట్లో ఉంది ప్రవ్ ఆత్మలు వెలుగుని చూడాలా ప్రవ్వా తండ్రి ఎస్సయ్య ఆ వెలుగు మీరే ప్రవ్వా మీ వెలుగు మేము చూపించాలా మనుషులకునైనా అందుకే మమ్మల్ని ఈ లోకంలో వెలుగులాగా పెట్టినారనైనా మీ వెలుగు మేము ప్రకటించాలా అందుకు మీరు మమ్మల్ని అభిషేకించారు బీదలకు సువార్త ప్రకటించాలా చెరలున్న వాళ్ళకి విడదలు కల్పించాలా గుడ్డి వాళ్ళకి నలిగిన వారిని బలపరచాలా ప్రవ నా తండేస్తు ప్రవ సరసాల ఉన్న వాళ్ళకి పడి తీసుకొని విస్తావస్త్రమును ప్రకటించాలా విడదలు ప్రకటించాలా సమాధానం ప్రకటించాలా మనుషులకు సమాధానం ఈ లోకంలో కాబట్టి మీలో ఉన్న సమాధానం అయినా ఆ సమాధానం ఎంతో గొప్పది అది మనసు ప్రకటించి అందరినీ చెంత నడిపించాల అలాంటి సేవలు కుమ్మల ఆరదన పార్లు బ్రదర్స్ అందరినీ ఆశ్రయించి రాను రానబిడ్డలు కూడా మీరు ఆశ్రయించి దీవించి ప్రతి చోట మీకు కుమ్మలందరూ సాక్షిలో పెట్టుకుని అక్కడ సిద్ధపరచుకోమని త్వరలో రాను ఏసుక్రీస్తు పరిశుద్ధ నామమున తండ్రి ఆ మన ప్రభు అయిన ఏసుక్రీస్తు సమాధానం నడిపి మనకు అందరికీ కేబిపిఎం గ్రూప్ సదాకాలం తోడు ఎండుగాక ఆ మెయిన్ ప్రెసిలాడ్ అందరికీ ప్రెజరాడు